సౌందర్యం ఏమిటి దాని స్వా దాని రుచి ఏమిటి దాన్ని ఉచ్చరిస్తూ దానిని కూడా దర్శిస్తే శ్రోత్ర శ్రోత్రం ఇది ఇంద్రియముల వెనుక ఇంద్రియములను ప్రేరణ చేస్తూ ఉండే ఆ ఇంద్రియములో వెనుక ఉండే శక్తిని దర్శించే ప్రయత్నం వివేకం దీనివల్ల ఇది మంచి మెడిటేషన్ ఇది దీనివల్ల ఏమవుతుందంటే మీరు బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని కటాఫ్ చేసేయాల్సింది ఏమీ లేదు చూచి చూస్తూ ఉంటాను వినిది వింటూ ఉంటాను కానీ ఎంతసేపు శబ్దాన్ని దర్శించటమే కాకుండా శబ్దాన్ని వింటూ తెలుసుకోవటమే కాకుండా ఆ శబ్దాన్ని వినే ఆ వినికిడి శక్తిని కూడా దర్శించే ప్రయత్నం చూపుని కూడా దృశ్యాలన్నింటినీ చూస్తూ ఉండే చూపుని కూడా దర్శించే ప్రయత్నం వివేకం ఇది సెకండ్ స్టేజ్ వివేకం ఈ సెకండ్ స్టేజ్ వివేకాన్ని మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో ప్రథమ వివేకం ఏమిటి వివేకంలో మొదటి స్టెప్ ఏమిటంటే దేహంతో వివేకం రెండోది ఇంద్రియాలతో వివేకం ఇంద్రియాలతో వివేకం చేసినప్పుడు మీకు నేను ఎప్పుడైనా అయా మీరు చూసే జగత్తు స్వప్నము వంటిది అని నేను చెప్పినప్పుడు ఆ అవును అనిపిస్తుంది మీరు ఇందాక నేను చెప్పిన అభ్యాసం మీరు చేస్తూ చూడండి దృశ్యాన్ని చూస్తుండగానే ఆ దృశ్యాన్ని చూచే ద్రష్ట చూపు ఆ చూపుని కూడా మీరు చూస్తే అప్పుడు మీకు రెండు అంశాలున్నాయి ఇప్పుడు ఒకటి దృశ్యము రెండు ఆ దృశ్యాన్ని ప్రకటి మన ముందు ప్రదర్శిస్తున్నటువంటి చూపు చూపు ఉండాలి కదండి చూపు లేకపోతే చూడబడిదేమో ఈ రెండు కూడా మీ పరిగణనలోకి వస్తాయి ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ చూపులో ఉండే మహిమ ఏమిటో మీకు అనుభవానికి వస్తుంది చూడబడేది మిథ్యాని అని పాఠంలో చెప్పినప్పుడు అంతే ఎందుకంటే ఈ చూపు ఎప్పటికీ మారుతుంది అవినాశి చూడబడేది అలా మారిపోతూ ఉంటుంది జగత్తు మిథ్య అని చెప్పిన మాట చాలా చక్కగా అవగాహనకు ఎవరో ఒక పండితుడు నాతో దేవాన్ని జగత్తు మిథ్యని ఎలా ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి అన్నారు ఎందుకు ప్రూవ్ చేయాలని నాకేం పనేది లేదా నొప్పిగా కూడా ఉంటుంది మీతోటి పడి వాదించి మిమ్మల్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏమున్నది మీరెప్పుడైనా దర్శనము చక్షుషక్షుహం తినోపరిషత్తులు చెప్పిన ప్రకారంగా మీరు ఆ నేత్రేంద్రియము వెనుక ఉండే సామర్థ్యం ఏమిటో మీరు దర్శించి వివేకాన్న అభ్యాసం మీరు చేయండి చేసేప్పుడు మీరే అవగాహనకి రండి మీరే తెలుసుకోండి అది మిథ్యని నేను మీకు ప్రూవ్ చేయాల్సిన పూచి నా మీదే ఇదే డిస్ప్యూటేషన్స్ వల్ల ఏం తేలుతుందండి ఇప్పుడు ద్వైతవాది నేను కూర్చుని సభ పెట్టి డిస్ట్యూటేషన్ మేము వాదించామనుకోండి అసలు మీ సంఖ్య ఎక్కువ ఉంటే నేను నన్ను జయహో జయహో అంటారు మీ సంఖ్య టంటే ఆయన పారదర్శన సంఖ్య ఎక్కువ ఉందనుకోండి జనరల్గా ఎక్కువే ఉంటుంది ఆయన మొత్తం పటాలా వేసుకొచ్చారంటే మిమ్మల్ని నన్ను కూడా వాళ్ళు జయజయనాలు మునిగిపోయేట్లా చేస్తారు ఆయనే నెగ్గుతాడు మనమేమి నెగ్గింది కాబట్టి డిస్ప్యూటేషన్స్ వల్ల ఏమి తేలుతుంది ఏమీ తేల్దాం కాబట్టి మీరు పరిశీలించి ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే సరిపడుతుంది కాబట్టి ఇంద్రియ శక్తులతోటి వివేకాన్ని అభ్యాసం చేసినప్పుడు జగత్తు మిథ్య అనే సత్యము బాగా అవగాహనకు వస్తుంది తద్వారా భోగాసక్తి తగ్గుతుంది ఎందుకంటే ఇంద్రియాలే ద్వారానే భోగముల ఆసక్తి ఉంటుంది టీవీ చూస్తున్నారనుకోండి సంసోపోపర టీవీలో వస్తూ ఉంటాయి అది చూస్తున్నారనుకోండి అది చూస్తుండగా హఠాత్తుగా ఈ టీవీ సీరియల్ని చూసే చూపి ఏమిట్రా అది అది చూడటం ప్రారంభించారనుకోండి ఇంక టీవీ సీరియల్ దాని పసంతా పోతుంది అక్కడికే పోతుంది వేరిస్తే భోగాసక్తి తగ్గిపోతుంది అది రెండో రకం వివేకం మూడో రకం వివేకం మనస్సు మనస్సుతో మీరు వివేకం చేసినట్లయితే సుఖ దుఃఖముల ఎడల ఉండేటువంటి భ్రాంతి పోతుంది సుఖయడల ఉండే రాగము నాకు సుఖమే కావాలి దుఃఖయ్యడల ద్వేషము దుఃఖం నా దరిదాపులకి రాకూడదు అనే ద్వేషము ఈ రాగద్వేషాలు సుఖ దుఃఖాలయ్యేడల మనిషి వాటితో బతుకుతూ ఉంటాడు వాటి వల్లనే నెక్స్ట్ జన్మ కూడా అవే నిర్ధారణ చేస్తాయి ఈ రాగద్వేషాలే సో సుఖదుఖముల నుండి వివేకం నిర్మాణం అవుతుంది ఎందుకంటే సుఖదుఖముల ఒక లోకస్ మనస్సు తద్వారా వీడికి రాగద్వేషముల యొక్క పట్టు నుంచి బయటపడిపోతాడు అబ్బా ఎంత గొప్ప వివేకం అండి కాబట్టి ఈ వివేకానికి ఇది మొదటి అడుగు తరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి సోభాష్యముండము వాసాంసీ వస్త్రాన్ని జీర్ణా దుర్బలతాంగతాని ఆయన పదానికి పదం అర్థం దీన్ని మన వాళ్ళు ఏమంటారు ముఖ్య ముక్కార్థ అంటాడట అంటే ముక్క ముక్క అంటే చిన్న పీస్ ఆఫ్ వర్డ్ అండి ఈ ముక్కకి ఆ ముక్క అర్థం వాతాంసి ఒక ముక్క ఆ ముక్కకు అర్థం ఏంటి వస్త్రాన్ని ముక్క అని మొక్కకి మొక్క అర్థం జీర్ణాన్ని దుర్బలతీ రెండు ముక్కలు వచ్చాయి ఇక్కడికి అలా చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ చాలా గంభీరంగా ఉంటుంది భాష్యం ఇక్కడ గాంభీర్యానికి స్థానం ఏం లేదు కనుక అర్థం చెప్పేస్తున్నారు జీర్ణమయ్యాయి అంటే దుర్బలం అయిపోయినాయి ఇంకా బలం లేదు ఇప్పుడు చొక్కా ఉప్పుదానికి గిరిగిపోతుంది తొడుక్కుందామని చెప్పేసి ఇలా ఉప్పి ఇలా వేసుకుందామని గిరిగిపోతుంది ఇంకా అలాంటి తొక్కాని ఇచ్చేసి ఏం పెట్టుకుంటాడండి అది అది అవతర పారేసి ఇంకొక సో జీర్ణాన్ని అంటే దుర్బలత ఇంకతాని శిథిలం అయిపోయాయి దేహం కూడా అలాంటిదే కాబట్టి ఎవరైనా మరణించారనుకోండి అమ్మాయ పైకి అనకూడదు చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే బాగుండదు కానీ మామూలుగా దాని దృష్టికోణం ఎలా ఉండాలంటే ఒళ్ళే పాపం చాలా దుఃఖపడుతున్నాడు జీవుడు ఆ దుఃఖం నుంచి విముక్తులైపోయాడు శుభం భూగా అని అనుకోవాలి పైకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు బికాస్ సమాజంలో మరణం గురించిన దృష్టికోణం అంతా గడబడగా ఉంది కదా అందు గురించి పైకనేది కాదు అని మన అంతటా మనం స్పష్టంగా తెలుసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మరణ భయం పోతుంది मरण भय होते मरणा भयप्डे भयपड़ अवसर लेकें मरणमने आत्मस्वरूपा की लेने लादे अस्तुर्बलतांगता यथा लोके अभी यथागत अर्थ यथा अंटेके दृष्टा लोकला अर्थम పరిత్యజ్యహో విహాయ పరిత్యజ్య విహాయ అంటే పరిత్యజ్య విడిచిపెట్టి నవాని అభినవాని ఇంకే నవానీకి నవాని అంటే అర్థం బాగుండదు కదా అని నవానీకి అభినవాని అంటే కొత్త ఈజ్ ఈక్వల్ టు కొంగ్రోక్త అని అర్థం అభి అభిజత చేశారు ఇంకే అర్థం అంతే అభినవములు గృహాతి ఉపాదత్తే స్వీకరించుచున్నాడో అనర్థం ఉపాదత్తే అంటే స్వీకరించటం నరనిషి మనిషి పురుష అంటే మగవాటిది కాదండి మనిషి అని అర్థం మనిషి అంటే జనరల్ ఏమీ లేదు అక్కడ పురుష పురుష నరహ అన్న పదానికి పురుష నరహ అంటే చెప్పాను కదండి వినాశము లేనిది పురుష కూడా అర్థం అదే పురుషేతే దేహమునందు ప్రకటమవుతూ ఉండే ఆత్మ దేహానికి వినాశముంది కానీ ఆత్మకి వినాశము లేదు అని అభిప్రాయాలి అపరాని అన్యాని అపరాలంటే అపరములు అంటే అన్యములు అని అపరములు అంటే కందులు వినుములు అని కాదు వాటికి కూడా పేరు ఎందుకు వచ్చిందంటే మీకు వాళ్ళు ఏం చేస్తారంటే వరి పండిస్తారు వరి పండించి వరి ఈ రెండు వరి మధ్యలో మరో పంట పండిస్తారు అపారము ఇస్తే అపరాధి అపర శబ్దానికి కందులని కాదర్థం మినువులని కాదార్థం కందులు కావచ్చు మినువులు కావచ్చు పెసలు కావచ్చు ఉలవలు కావచ్చు జనుము కావచ్చు ఏదైనా అపరమే దీని మధ్యలో అలా అనిపించింది నాకు కరెక్ట్ అపరాణి అంటే ఇతరములైనవి అధ్యక్ష అన్యాని ఇతరములైనది తర్వాత తథా తద్వదేవా అదే విధముగా యథాలోకే ఎలా అయితే లోకం చొక్కాలు మార్చుకోవటం అనే దృష్టాంతం ఉన్నదో అదేవిధంగా శరీరాణి విహాయ దానికి అర్థమేం చెప్పట్లేదు దేహములను విడిచిపెట్టి అన్యాని అజీర్ణాన్ని జీర్ణములైన శరీరములను విడిచిపెట్టి అన్యాని ఇతరములైన శరీరములను సంయాతి సంగతి చక్కగా పొందును అని అర్థం కాబట్టి ఈ శరీరం విడిచిపెట్టేశాడు అయ్యో చచ్చిపోయాడు చచ్చిపోయాడు ఎవరు చచ్చిపోవడం ఎవళ్ళు దుఃఖిస్తున్నవాళ్ళు ఎవరు ఆయన చచ్చిపోయాడని వీడు దుఃఖిస్తున్నాడు వీడు ఇప్పుడు డబ్బు ఒకటి నలుగురు కొన్ని డబ్బు ఎవరో ఒకటేసారనుకోండి అప్పుడు ఒకడు ఇంకొకటి ధనాల నాశాన్ని గురించి దుఃఖిస్తే దానికి అర్థం ఉందా ఎరవే సో చచ్చిపోయాడని వీడు దుఃఖిస్తున్నాడే వీడెవరో పోలీసు ఆశ్వత కాలం బతికివాడు వాడు చచ్చిపోయాడు దుఃఖం దుఃఖించడానికి కూడా సందర్భం ఉండాలి కదా ఏదో ఈ దుఃఖం అనేది కూడా ఎలా ఉంటుందంటే దుఃఖించాలి కాబోలని దుఃఖించాలి దుఃఖించాలి కాబోలని దుఃఖించటం దేనికి దుఃఖించటం అంటే మా ఆయన పోయారని దుఃఖించటం ఏదో కొంత ఉంటుంది అంటే మెమరీస్ ఉంటాయి కదండి ఆ వ్యక్తి తోటి అనుబంధము చిరకాలం అనుబంధం యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ అనుబంధం ఉందనుకోండి ఏవో బాల్య జ్ఞాపకాలు ఇవే ఇవి వచ్చి అయ్యో అని అనిపిస్తుంది ద మిస్సింగ్ ది పర్సన్ విల్ బి దే బట్ మరణం అన్నది అతి సహజమైన విషయం దాని గురించి అసలు దుఃఖించాల్సిన సందర్భమే కాదు చాలా మంది ఎందుకు దుఃఖిస్తారంటే ఒక గతానుగతి కోలు ఒక హాని మంది నడిచిన దారిలోనే వీడు కూడా నడుస్తారు కొత్త తొక్కడం అన్నది అంటే కొత్త దారిలో నడవడానికి మనిషి ఇష్టపడ్డారు అందరూ నడిచిన దాంట్లోనే నడుస్తారు ఓటు వేయాలంటే మీరు అందరూ దీనికి ఎవరికి ఓటు వేస్తున్నారంటే అని అడుగుతాడు మేమందరం దీనికి ఓటేస్తున్నాం సరే తను అదే ఓటేసి వస్తాయి అలా గతానుగతి కోలోకహ కాబట్టి చచ్చిపోయినప్పుడు మనం నాయాడవాలి అని ఒక వ్యవస్థ దాని ప్రకారం ఏడ్చేస్తోంది అంతేగాని అదేమి సందర్భ శుద్ధి ప్రసక్తి కాదు ఎనీవే సో విహాయ జీర్ణాన్ని అన్యాన్ని కాబట్టి ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టేటంటే ఇది కుమాల దేహం ఇది పాడైపోయింది ఇంక దాన్ని పట్టుకుని వేలాడితే వాడికి ఏమో ఎందుకు పనికిరాని దేహం అది దీన్ని విడిచిపెట్టేస్తే కొత్త చొక్క దొరుకుకోవచ్చు కొత్త దేహాన్ని ధరించవచ్చు మంచి చక్కటి కొత్త దేహాన్ని ధరించవచ్చు నవనవలాడిపోయే దేహాన్ని ధరించవచ్చు నవ అని అంటే నవనవలాండవద్దే అదే అని నవ అంటే నోటనైనా సో అలాంటి దేహాన్ని పొందుతున్నాడు చక్కగా పొందుతాడు ఏమీ నోటు దేహానికి ఏ లోటు లేదు సో దేహీ ఆత్మా अविक्रिय देश अंटे आत्मा अंत जीवर्थ जीवने वेरा ओके अंत का परमात्मात्र देहि यथार्थ स्वरूपमो आत्मे अभी नशिगू का अवक्रिय एव अंत यह व्यक्ति याथार्थ स्वरूपमेंद दांरा आत्मचैत शक्ति अने अदी अलागे मोदोट प्रकटमईटे दाने के लेव तरह श्लोक नयन छंद शस्त्रणी नैनंद हावक न चैनं क्लेदय त्यापहा అశోషయతి మారుత ఈ శ్లోకం చాలా గొప్పది భారత స్వాతంత్ర్య సంగ్రామం జరిగిన టైంలో ఈ విప్లవ వీరులు ఉన్నారే వీళ్ళు మృత్యుదండన విధించబడినప్పుడు ఈ శ్లోకాన్ని వల్లిస్తూ మృత్యువుని ఆనందంగా చిరునవ్వుతో కౌగులించుకునేవారు అని మనకి హిస్టరీ చెప్తూ ఉండదు భగత్ సింగ్ అలాగే సుఖదేవ్ అని ఒక వీళ్ళందరినీ కలిపి ఉరితీశారు ముగ్గురునో నలుగురినో వీళ్ళని ఉరికంబానికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఇదే నైనం చెందంత శస్త్రా నైనంద హతిపావకహ నేదయంత్యాపహ నశోషయతి మారుతహ అని వల్లించుకుంటూ వెళ్లి ఆ ఉరి తీసి వాడి దగ్గరికి వెళ్లి వాడిని పలకరించి అడిగి వాడు మన ఇండియన్నేగా ఉరితీసేవాడు కూడా మన ఇండియన్నే వాడిని పలకరించి ఆయన ఏం చెప్తజేయకుని వాడికి వీళ్లు ఓదార్పించి ఆ తాడు కొంత తమనాడలో తాళ్ళ ఆమె పెట్టుకుని రెడీ ఫర్ డెత్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్ ఆ మొహం మీద అముసి చేసుకుని ఎందుకంటే ఈ శ్లోకం చెప్పుకునేవాళ్ళు కాబట్టి ఈ శ్లోకం చాలా గొప్ప విషయం అది ఇప్పుడు సపోజ్ మనిషి మృత్యుశయ్య మీద ఉన్నాడు అనుకోండి మనిషికి తెలుస్తుంది ఇంకా మనం మరణించబోతున్నాము అని తెలుస్తుంది అంటే ఈ దేహాన్ని త్యాగం చేయబోతున్నాము అని తెలుస్తుంది తెలిసినప్పుడు నేను అప్పుడెప్పుడో కథ చెప్పాను చూడండి ఆ దూడ చీపురు గట్టి తినేస్తోందని బెంగెట్టుకుంటా అలా మరణించేదానికంటే చాలా మంది మరణ సమయంలో ఎవరిని బెంగ పెట్టుకుంటారంటే మీకు దృష్టాంతం నేను చెప్తా ఒక ఆయన నేను హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వెళ్ళా చాలా బెంగగా ఉన్నారు ఆయన ఎందుకంటే మీరు బెంగగా ఎందుకున్నారండి అని నేను అడిగాను ఎందుకంటే ఏదో వైద్యం జరుగుతోంది మీరు సేవలు చేసి వాళ్ళు చేస్తున్నారు కొద్ది రోజుల్లో మీరు బయటకు వచ్చేస్తారు ఏం పర్వాలేదు ఎందుకు బెంగ ఎందుకు పెట్టుకున్నారంటే చాలా వ్యవహారాలు పెండింగ్ లో ఉండిపోయాయి ఆ వ్యవహారాలన్నింటినీ చూసుకోవాలి రైతే ఏమో ఇంకా వాడు శిస్టు ఇవ్వాలి రైతు నేను ఇక్కడ హాస్పిటల్లో పడిపోయి ఉన్నాను రైతులు శిస్టులు వాళ్ళ దగ్గర సరైన టైంలో వసూలు చేసుకోకపోతే వాళ్ళు సరిగ్గా ఇవ్వరు తర్వాత మళ్లీ రెండో పంటకి నీరు అది చూసుకోవాలి వ్యవసాయం చేసుకోవాలి నేను ఇక్కడ హాస్పిటల్లో ఉండిపోయిన బెంగ పెట్టుకున్నాను అంటే దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మనిషి అనారోగ్యంతో బాధపడుతున్నాడంటే శారీరకమైన అనారోగ్యం కేవలము శరీరంలో ఉండే పేడ మాత్రమే కాదు మనిషికి తను లేకపోతే తను రంగంలో కథపట్టుకు నిలబడకపోతే ఆ పనులు అవ్వవేమో అనే బెంగ ఈ బెంగ ఎందుకు వచ్చిందో చెప్పమంటారా కర్తృత్వం నేను చేయాల్సేసి కర్తను నేను మనిషి ఎప్పుడు కూడా కర్తన నేనని బతుకుతాడు తప్పించి మీకు మైకు బాగా వినపడుతోంది వెనక్కాలా ఓకే అలా బతుకుతాడే గాని అసలు ఈ కర్తృత్వము సత్యమా అనే ప్రశ్న కలలో కూడా వేసుకోడు ఎందుకంటే మనిషి దేవాలయానికి వెళ్తారనుకోండి దేవాలయంలో నీవు కర్తవనంటారా నీకు ఎందుకు కర్తృత్వం లేదని చెప్తారా ఏం చెప్తారు మీకు దేవాలయానికి తిరుపతి దర్శనానికి వెళ్ళారనుకోండి అయితే లోకల్ దేవాలయానికి వెళ్ళి మీరు సహస్రనామ పూజ చేయించారనుకోండి ఆ పూజారి మీతో మీరు పూజ చేశారండి కానీ మీ ఎందుకు కర్తృత్వం లేదు ఈ సత్యాన్ని తెలుసుకోండి చెప్తాడా ఏం చెప్తాడు మీరు కాబట్టి మీరు దేవాలయానికి ఒకసారి కాదు వెయ్యి సార్లు కాదు లక్ష సార్లు వెళ్ళినా మీ స్వరూపమునందు కర్తృత్వము లేదు అనే మాట మీకు చెవిలో పడే అవకాశమే లేదు అక్కడ అటువంటి బోధకి స్థానము కానే కాదు పైగా దేవాలయంలో మీరు కావ్యకర్మల్ని వెంటబెట్టుకుని పోయినట్లయితే మీ ఎందుకు కర్తృత్వ బుద్ధిని అధికం కూడా చేస్తుంది అయ్యో అడుగుతారు ఎవరండి కర్త పూజ కర్త ఎవరండి అడుగుతారు ఎప్పుడైనా విన్నారా మీరామంట కనుక మనిషి సమాజంలోకి వెళ్ళారనుకోండి పది మంది బంధువులకు వెళ్ళారనుకోండి బంధువులతో కలిశారనుకోండి ఆ కలిసినప్పుడు మీ ఎందుకు కర్తృత్వ బుద్ధి బలపడుతుందా సన్నగిలుతుందా బలపడుతుంది మార్కెట్కి వెళ్లారనుకోండి కర్తృత్వ బుద్ధి బలపడుతుంది మీరు కర్తృత్వ బుద్ధి సన్నగిళ్ళాలి అంటే గీత క్లాసుకు రావాలని ఇంక మరో స్థానం లేదు దానికి తర్వాత మనిషి కర్తృత్వము వల్ల మాత్రమే దుఃఖాన్ని పొందుతారు ఎందుకంటే కర్త ఏమనుకుంటాడంటే నేను ఈ పని చెయ్యాలి చేసేవాడిని నేను అని అనుకుంటాడు ఎప్పుడైతే కర్తను నేనని అనుకుంటానో నేను ఆ సమయంలో ఆ పని ఏ కారణం చేతనైనా చేయలేకపోతే పరిస్థితులు అనుకూలించకపోతే ఈ కర్తృత్వం అనే భారము క్రొంగీసేస్తుంది మనిషి ఎందుకంటే వీడు చేయాలి కదా నేను ఎప్పుడైతే కర్తను నేను ఎప్పుడైతే అవుతానో ఆ పని నేను ఎప్పుడైతే చేయలేకపోయానో అదంతా కూడా పారైపోయింది దానివల్ల రావాల్సిన ఫలమంతా చెడిపోయింది జరగాల్సిన పనులు నడవాల్సిన స్థితి నడవటం లేదు ఇల్లు నడవాల్సిన ఇల్లు నడవటం లేదు రావాల్సిన రాబడి రావటం లేదు అని ఈ విధంగా దాని మీద అలా అల్లేసుకుని ఎవెవో ఒక ఒక చక్కటి సత్యాన్ని చూడలేకపోతాడు అంధుడు అయిపోతాడు చక్కటి సత్యము ఈ జగత్తులో ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా ఆఖరికి చీమ చిటుక్కుమన్నా కూడా అది ఈశ్వరుని యొక్క మహిమ చేతనే ఆ ఈశ్వరుడంటే ఎక్కడో కూర్చుంటాడని కాదు ఈ నియతి జగన్ నియతి రూపంగా ఉండే ఈశ్వరుని యొక్క సప్రభావం చేతనే దరుగుతుంది అనే సత్యాన్ని అంతటి బలమైన సత్యాన్ని సూర్యుడు ఎంత గట్టిగా ప్రకాశిస్తున్నాడో ఈ సత్యం కూడా అంత గొప్పగా ప్రకాశిస్తోంది అయినా సరే వీడు అంధుడైపోతాడు వీడు గుడ్లబూ ఎలా అయితే సూర్యకాంతం ఇంతటి గొప్ప సత్యాన్ని వీడు చూడలేడు జీవితకాలం మొత్తం మీద చూడలేడు అలాగే ఆ కర్తృత్వ భావన తోటి చచ్చిపోతాడు నేను కర్తని నేను లేకపోతే ఈ కుటుంబం ఎలా నుండి వస్తుంది ఈ కుటుంబాన్ని ఇంతవరకు పోషించిన వాడిని నేను నేనే చచ్చిపోతే ఈ కుటుంబం ఏమైపోతుంది అని వెన్నుబట్టు చచ్చిపోతాడు కాబట్టి మహాదోషం ఎనీవే సో కానీ ఆత్మస్వరూపమునందు కర్తృత్వము యథార్థము కాదు ఇప్పుడు మరణించి ముందు మనిషిని కృంగదీసేసేటువంటి మహాభయం ఏమిటో తెలుసునండి కర్తృత్వం ఈ శ్లోకాన్ని కనుక ఒక్కసారి పఠించుకుంటే ఆ మరణ మీద ఉన్నవాడు ఆ కర్తృత్వ భావం నుంచి బయటపడుతుంది బయటపడిపోయి హాయిగా గుండెల మీద చే వేసుకుని ప్రాణాన్ని విడిచిపెడతాడు యోహిరక్షతి యోహి గర్భే రక్షతి భాగవతంలో వస్తుంది ఎవడు రక్షించింది అని అడుగుతాడు అడిగితే సమాధానం చెప్తాడు గర్భంలో ఉండగా ఎవడు రక్షించాడో వాడే రక్షిస్తాడో అని చెప్తాడు తల్లి గర్భంలో ఉండగా ఎవరు రక్షించారని తల్లి రక్షించిందా కొన్ని తండ్రి వీడు వీడేమన్నా రక్షించాడా కొన్ని ఊళ్ళో ఉండ రాజుగారు రక్షించారా లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఎవడ రక్ష ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రక్షించారా ఎవరు రక్షించారా గర్భంలో ఉండగా యువ రక్షతి గర్భే గర్భంలో ఉన్నప్పుడు ఎవడు రక్షించాడో గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాడే రక్షిస్తాడు అని వాడు తెలుసుకోగలిగితే అసలు ఇలాగంటే ఒక భావనకి ఉన్నదే అనే సత్యం ఒక పిసరంత ఐడియా వాడికి తెలిస్తే వాడు కృతార్థులైపోతాడు ఆ బరువు ఆ కర్తృత్వం అనే బరువు తీరిపోతుంది ఓ మహాత్ములతోటి నేను ప్రసంగం చేశాను ఎవండి ఫలానా వాడు అవమానం చేశాడని లేక అన్యాయం చేసేట మనస్సుకి క్లేశం కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎందువల్ల కలుగుతుంది అని అడిగారు నేను అయితే ఆ చెప్పారు స్వామీజీ మీలో ఇంకా కర్తృత్వ బుద్ధి కనుక ఉన్నట్లయితే అటువంటి దృష్టి ఏర్పడుతుంది ఏమిటా దాని రహస్యం ఏమిటా నేను గమనించా ఏమిటంటే రహస్యం తన ఎందు తాను కర్తృత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడికి చుట్టుపక్కల వాళ్ళందరూ కర్తలుగానే భాషిస్తారు ప్రతి కర్మని చేసే కర్త నేను కదా కాబట్టి నాకు మీరందరూ కర్తలుగా భాషిస్తారు మీరందరూ కర్తలుగా భాషించినప్పుడు కర్త చేసే ప్రతి నాకు అనుకూలం కాదు కావాలనేం లేదు కొంతమంది కర్తలు చేసే పనులు నాకు అనుకూలంగా ఉంటాయి వాళ్ళ ఎందు ఆగం ఏర్పడుతుంది ఇంకో కొంతమంది చేసే ఇంకో క్రియలపై అవి నాకు ప్రతికూలంగా ఉంటాయి వాళ్ళ మీద ద్వేషం ఏర్పడుతుంది కాబట్టి నేను కర్తని అని అనుకుంటున్నంతసేపు ఎదుటి వాళ్ళందరూ కత్తలుగా భాషిస్తారు వాళ్ళు కత్తలుగా భాషిస్తున్నంతసేపు వాళ్ళు చేసే పనులు ఎన్నో రాగద్వేషాలు ఉంటాయి అప్పుడు వాళ్ళు చేసిన అవమానం చేసేడనో వాడు తిట్టేయడనో నేను దుఃఖపడుతూనే ఉంటాను ఎప్పుడైతే నేను కర్తని కాను నేను తెలుసుకున్నాను అప్పుడు ఎదుటివాడు కూడా కర్త కాదు అక్కడ కర్త ఎవడు లేడు అని తెలుస్తుంది అప్పుడు మీకు వాడు అవమానం చేశాడు వీడు అవమానం చేశాడని దుఃఖమే ఉండదు అబ్బో మీరు ఆలోచించండి చాలా గంభీరమైన విషయం కనుక తన ఎందు కర్తృత్వాన్ని విడిచిపెట్టేసి ఉన్న తన కర్తృత్వం ఉన్నవాడే మరణ సమయంలో బెంగ పెట్టుకుంటాడు నా కర్తృత్వం లేదు నా కర్తవ్యాన్ని ఆ సమయంలో సందర్భానుసారంగా కర్తవ్య నిర్వహణ గాని కర్తృత్వం అనేది లేదు తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తంగా అంటే కర్తృత్వ భోక్తృత్వముల యొక్క బరువు పూచి లేకుండా నిత్యకర్మని కర్తవ్య కర్మని చేసుకుంటూ పోతే అంటే వాళ్ళ ఆ విప్లవ వీరులు దేశం యొక్క సేవ పేరుతోటి కొంత కర్మని వాడు ఈ కర్మ మనం చేయాలి చేశారు అయిపోయింది ఉరి ఎక్కి ముందు మేం చచ్చిపోతే ఇంక దేశానికి స్వాతంత్రం ఏం తెచ్చిపెట్టివాడేవాడు తర్వాత ఎవడు ఫైట్ చేస్తాడు మేమే కదా ఫైట్ చేయాల్సిన వాళ్ళం మరి మే మేమే లేకుండా పోతే స్వాతంత్ర్యం రాదేమో దేశానికి అని ఈ రకంగా కర్తృత్వం నెత్తిన పెట్టుకుంటే వాడు చచ్చిపోయేప్పుడు కూడా దుఃఖపడుతూనే కావాల్సింది అటువంటి అజ్ఞానం అనేది సుతరాము చేత నయన చిందంతి శస్త్ర నందహతి పావక మా వంతు పని మేం చేశాము భగవంతుడు పావకంగా చేయించినాడు ఈ దేహం పోతే ఇంకొక దేహం వస్తుంది ఈ వీరుడు పోతే మరో వీరుడు వస్తాడు ఈ స్వాతంత్ర్యాన్ని ఎప్పుడు రావాలి దేశం ఎప్పుడు స్వతంత్రం అవ్వాలని నిర్ధారించేది ఒక వ్యక్తి కాదు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేయకుండా అదంతా నడుస్తూ అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు కృతార్థుడే వాడికి ఎప్పుడు ఆ దుఃఖం ఆ భారం అనేది ఉండదు అనివే ఈ వీరుడు ఈ స్వాతంత్ర్య వీరుడు ఈ శ్లోకాన్ని వల్లిస్తూ ఉరికంబాన్ని చిరునవ్వుతో ఎక్కినప్పుడు ఈ బ్రిటిష్ అధికారులు గమనించి ఏమిటండి ఈ శ్లోకాలు వీళ్ళు వందిస్తున్న శ్లోకాలు ఏమిటి ఏ భాష ఇది అంటే ఇది భగవద్ సంస్కృత శ్లోకాలు భగవద్గీతలో శ్లోకాలు అది కూడా రిపోర్ట్లో రాసుకుంటారు వాళ్ళు అంతా రిపోర్ట్లో రాస్తారు అప్పుడున్న అరగంట సేపు జరిగిన వ్యవస్థ అంతా రిపోర్ట్లో ఉంటుంది కదా ఆ రిపోర్ట్లో ఆ రిపోర్ట్ చూసి ఏమిటి శ్లోకాలు అంటే గీత వాట్ ఈస్ గీత ఇట్స్ ఎ ఫిలాసఫీ బుక్ వాట్ ఈస్ దట్ బుక్ ఇట్ ఈస్ ఎ హిందూ ఫిలాసఫీ అని బ్రిటిష్ వాళ్ళు దే ట్రై టు బ్యాన్ ఎందుకంటే ఈ విప్లమ వీరులకి భగవద్గీత స్ఫూర్తి అంటే అప్పుడు ఏం చేస్తారండి టెర్రరిస్టుల అందరినీ సపోర్ట్ చేసే బుక్ ఏదైనా ఉంటే ఏం చేస్తుండే బుష్ ఏం చేస్తుంది బ్యాన్ చేసేస్తాడు యునైటెడ్ స్టేట్స్ లోనే కాదు ఇరాక్ ఇరాళ్ళు కూడా బ్యాన్ చేస్తాడు కాబట్టి ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండకూడదని బ్యాన్ చేసి సో ఎందుకంటే సపోర్ట్ ఇవ్వడానికి వీరు బ్యాన్ చేస్తారు అలాగే గీతను బ్యాన్ చేయాలని బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేస్తే అప్పుడు ఎవరో అసలు ఆ ఇచ్చారు గీతను బ్యాన్ చేయడం ఏమైనా అర్థం ఉందా గీతను బ్యాన్ చేయాలంటే భారతదేశంలో ముప్పై కోట్ల మందిని మీరు మరణం చంపితే అది బ్యాన్ అవుతుంది అంతవరకు అది బ్యాన్ కాదని ఎవరో చెప్పిన తర్వాత వారిని హేస్టింగ్స్ అని ఒక వైశ్యరాజు ఉండి కూడా ఆయన భగవద్గీత చాలా ప్రీతిగా చదివే సో ఈ రకంగా ఈ శ్లోకాలు ఈ శ్లోకం ఈ ఒక్క శ్లోకం ఉండే ఇది భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంతో ఉన్న చెతపడి ఉన్న శ్లోకం ముడిపడి ఉన్న శ్లోకం మన స్కూల్స్ లో ప్రభుత్వం వాళ్ళు ఈ శ్లోకాన్ని చెప్పాల్సి ఉండే నిజానికి దీంట్లో మతమేనా ఉంది ఈ శ్లోకంలో నయనం చెందే శస్త్రాన్ని మతమేమను అన్ని మతాలకి సమానంగా వర్తిస్తున్నారు ఏ మతం వాడైనా శ్లోకాన్ని అనర్చు అని మన వాళ్ళు మనవల్ల మన ఈ సెక్యులరిజం పేరుతో ఈ శ్లోకాన్ని చెప్పరు ఫస్ట్ చాలా గొప్ప శ్లోకం దాని హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ అని ఇప్పుడు ఒక్కసారి ఆ శ్లోకంలో పదాలకు అర్థం చెప్తాను చెప్పండి ఏనం ఈ ఆత్మస్వరూపమును శస్త్రా ఆయుధములు నెందీసివేయవు ఏనం ఈ ఆత్మస్వరూపమును పాలక అగ్ని నహతి టగులబెట్టదునం ఈ ఆత్మస్వరూపమును ఆపచ నీళ్ళు కూడా నేదయంతి తడుపము మారు గాళీ నోషయతి ఎండింపజేయదు గాలి ఏం తడిగా ఉన్న ఎండిట్లా చేసేస్తుంది సో ఇప్పుడు మీకు వేసం కాలంలో వేడి గాలి వచ్చి దేహానికి తగిలితే వాడికి సన్స్ట్రోక్ వస్తుంది శోష వచ్చి పడిపోతుంది అవునండి అది ఎండ అదే శోష అయ్యేసి గాలి ఎండ ఎండ ఉంటే ఇప్పుడు చలికాలంలోనైనా వేసం కాలంలోనైనా గాలి మీకు చాలా డేంజర్ అది గాలి లేకపోతే విండ్ చిల్ అంటారు చలికాలంలో అయితే విండ్ లేకపోతే నో ప్రాబ్లం మీరు చలికాలంలో విండ్ వెరీ డేంజరస్ ఎక్స్ట్రీమ్ గా నేను ఒకసారి ఫుట్పాత్ మీద నడుస్తున్నా టొరాంటోలో మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫుల్ అంతా కప్పుకున్నాను బూట్లో అవి ఉన్నాయి చేతులకు గ్లోవ్స్ ఉన్నాయని నడిచి టోపి ఉంది అంతా ఉంది నడిచి వెళ్తున్నా నడిచి వెళ్తుంటే విండు కొట్టింది విండు వచ్చి మొహాన్ని కొడితే ఈ మొత్తం ఎక్స్పోజ్ అయిన పోర్షన్ ఏదో ఉంది చూడండి ఈ కళ్ళు ఈ నుదురు ఈ చీక్స్ ఇవన్నీ కూడా నిప్పులు పోసినంత మంట ఎంత మంటే అట్వాన్స్ వెనక్కి తిరిగి నిలబడ్డాం వెనక్కి తిరిగి నిలపడకపోతే స్ప్రోహెప్పబడిపోయే మాట వెనక్కి వెనక్కి తిరిగితే కొంత ప్రొటెక్షన్ అంత డేంజర్ అలాగే వేసం కాలంలో కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నా పర్వాలేదు కానీ ఆ టెంపరేచర్ తో ఉన్న గాలి కనుక మీకు తగిలితే ఒక పది నిమిషాలు శోష వచ్చి సో ఈ విధంగా నాలుగు పంచభూతాల్లో ఆకాశం మినహాయించి మిగిలిన నాలుగు భూతములు కూడా దేహాన్ని నశింపజేయ సమర్థములై ఉన్నవి నేలలో పాడేస్తే దేహం దేహం నశించిపోతుంది నిప్పుల్లో పారేస్తే నశించిపోతుంది భూమి అంటే పృథివి అంటే దీని విధులు బరువో లేకపోతే దీన్ని కఠిన ద్రవ్యము కత్తి మొదలైనటువంటివి కూడా పృథివీ వికారముడే వాటితోటి ఈ దేహాన్ని కోసిస్తే నశించిపోతుంది గాలి కనుక గట్టిగా తగిలితే నశించిపోతుంది కానీ ఆ దేహమునందు ప్రకటమైన ఆత్మతత్వమును ఈ పంచభూతములు ఏమీ చేయలేవు ఆత్మతత్వమునకు వినాశము లేదు అది ప్రణాళిక ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణా పూర్ణము దక్ష్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతిశాంతిశాంతి హరిభ్యో నమ హరిస్మమస్ శ్రీవేళ భగవద్గీత క్లాస్ సక్సెస్ఫుల్ గా అయింది అవసరం